మోక్ష ఇంకోదాని చేత రాదు భగవద్గీతకు తాత్పర్యం జ్ఞానమే అని నిరూపించిన వారిని అడిగారు నిజమే జ్ఞానాన్నే ప్రతిపాదించాడు జ్ఞానము అంటే సర్వసంగ పరిత్యాగం చేసి ఆ భగవద్ధానం చేస్తూ ఆ భగవత్ స్వరూపాన్ని దర్శిస్తూ ఉండవలసిన స్థితి కనుక అలా ఉండలేదే అర్జునుడు అంత గీతను బోధించిన తరువాత మళ్ళీ గాండి వారిని యుద్ధం చేశాడు యుద్ధం చేశాడు కాబట్టి కర్మయోగమే దాని ఎందుకు అని చెప్పి వాడు ప్రశ్నించారు జ్ఞానయోగం కనుక ఆ ప్రశ్న ఇప్పుడు ఇక్కడ కూడా అది శరణాగతియే ఆ భగవద్గీతకు తాత్పర్యము అని అంటే మరి అసలు శరణాగతి చేసి చేసేవాడికి యుద్ధం ఎందుకు శరణాగతి ఆ సమస్త ధర్మములు వదులుకొని ఆ శనివేష్ఠునికి ప్రపత్తి చేస్తూ కూర్చోవలసినటువంటి వాడు మరల కాండిలాన్ని తీసుకొని యుద్ధం ఎందుకు వేయవలసి వచ్చింది అంటే మరి దీనికి ఏమిటి ఇక్కడ తాత్పర్యం ఎందుకు చేశాడు అంటే శరణాగతుడు అంటే శనివేశుని ఇష్టానుసారంగా ప్రవర్తించడమేగా ఇది ఆత్మవస్తువు నీదే అని ఆత్మాపణం తన తన తననే సమర్పిస్తూ ఉన్నాడు సర్వేష్టరునికి తన ఆత్మ సమర్పించిన తరువాత వాడు చెప్పినట్టుగా చేయటమే వీడి వంతు వాడు చెప్పినట్టుగా చేయటమే వీడి వంతు కాబట్టి అర్జునికి లేవు అయి నీ మూలకంగా ఈ కూడా నీ ద్వారాగా నేను జటానికి లేడు వస్తే ఇలా గుర్తు చెప్పి తీసుకో ముందు ఆ గాండి వారిని తీసుకుని యుద్ధం చేయవలసింది అని చెప్పి చెప్పినందు వలన భగవద్వాక్యం ఉన్నది అది దాటానికి వీలు కాదు కనుక వాడు చెప్పినట్లుగా చేసుకోవడమే శరణాగతి యొక్క స్వరూపం కనుక శరణాగతి స్వరూపానికి ఏమీ బాధ ఇందులో అన్నారు సమాధానం ఇచ్చారు అందువలన శిష్యం సాధిమాం తపన్న శిష్య దేవర వారికి నేను శిష్యుడను ప్రపన్నుడను ప్రపతి సూన నాకు ఏది చెప్పవలసి ఉన్నదో ఏమి చేయమంటారో ఏమి చేయమంటారో అది దేవర చెప్పాలి నా నేను నిర్ణయించుకోవడం తప్పు కాదు కాబట్టి ఆ అధర్మ నాకు ఏదైంది తెలియట యుద్ధం చేయటం మంచిదో లేక మానుకని విరమించుకోవటం మంచిదో అది తెలియటం లేదు కనుక దేవర వారికి శిక్షుణ్ణి కనుక సాధి నన్ను శిక్షించండి నాకు ఆజ్ఞాపించండి ఏం చేయమంటారో అన్నాడట తన తెలివితేటలను ఉపయోగించాయట అర్జునుడు తన వాదాన్ని చెప్పి తన అభిప్రాయాన్ని ప్రకటించాడట ప్రకటించిన తరువాత మరి వెళ్లకుండా తన అభిప్రాయం వరకు చెప్పి ఊరుకుంటే మనం ఎందుకు చెప్పాలి ఆ పృష్ట కష్ట చెంది నబ్ ఉంది శాస్త్రం అడగకుండా ఏది చెప్పకూడదు అని ఆ పృష్ఠ అడక్కపోతే ఏది చెప్పకూడదు అది ఒక శాస్త్రమే అడగంది ఎందుకు చెప్పాలి అడగంది ఎందుకు చెప్పాలి అడిగినప్పుడు చెప్పాలి ఆడకుండా చెప్పిన వాడు చెబితే అది ఏమనిపించుకుంటుంది ఏమనిపించుకుంటుంది వీడేవడో వాగుడు కాడు రా అంట వాగుడు వేది అడగా పెట్టంది అదే పిలవని పేరంటం అంటారే పేరంటానికి పోతే ఎంత సొంపుగా ఉంటుంది అలాగే అడగ అడగకుండా ఎవరు పెట్టకుండా తన కానీ పూనుకుంటే హాస్యాస్తలు అవుతాడు అందువలన మనం ఎందుకు చెప్పాలను అని చెప్పి సర్వేశ్వరుడు భావిస్తే ఇంకేమీ కనుక నా పృష్ణ కష్టచ్చిన న్యాయం ఉన్నది అదే అడగందే అమ్మ కూడా పెట్టదు అన్నారుగా మరి అడగంది ఎలా పెడుతుంది వీడికి ఎంత కావలసి ఉన్నది అన్నాం అలాగే అడగవలసి ఉన్నదట అది తన ధర్మం అయ్యి ఉన్నది ఆ కారణం చేత ఈ ఇలా చెప్పాడట అర్జునుడు శిష్య దేవర వారికి నేను సాధి అసలు ఏం చేయమంటారు ఏది మంచిదో నాకు సాధి శిక్షించవలసింది అని కోరాడట ఇప్పుడు చెప్పచ్చు అందువల్ల చెప్పమని కోరాడుగా చెప్పకపోతే తప్పు ఇప్పుడు చెప్పకతే తప్పు కోరకపోతేనేమో చెప్పటప్పు కోరిన తరువాత చెప్పకుండా ఉండటం తప్పు అందులన ఎచ్చారట భగవద్గీతను చెప్పడానికై ప్రపశ్చాముజూషమింది అవాప్యభూ అసబద్ధ వృద్ధం రాజ్యం చాధిపత్యం ఏ ప్రభు నహి ప్రపశ్చామి మమాపను జాతు నాకిప్పుడు కలిగిన దుఃఖం అన్నది యక్షోక ముచ్చోషణమింది ఆడా సమస్తేంద్రియములను దహించి శరీరం అంతా కూడా భక భక భక భగ మొండినట్టుగా ఉంది చాలా బాధగా ఉంది ఈ దుఃఖం వల్ల ఈ దుఃఖాన్ని పోగొట్టవలను అంటే ఇంకొక మార్గం లేదు నాకు ఈ దుఃఖాన్ని నా మనస్సు నుండి పోగొట్టవలను అంటే అవా అసపత్ వృద్ధం రాజ్యం సునామపితాధిపత్యం ఇప్పుడు ఈ దుఃఖం నశించిపోవలను అంటే ఈ రాజ్యప్రాప్తి కలిగినా నాకు పోదు వీళ్ళంతా చచ్చి విజయం సంపాదించి రాజ్యమును సంపాదించినప్పటికీ పోదవి ఇదాణ అమిపి ఆధిపత్యం త్రిలోకాధిపత్యం వచ్చినప్పటికీ పోదు ఈ దుఃఖం పోవలను అంటే మాత్రం రాజ్యప్రాప్తి కలిగిన ఆ మూడు లోకములను పరిపాలించేటటువంటి ఆధిపత్యం వచ్చినప్పటికీ ఈ దుఃఖం పోదు అలాంటి దుఃఖం నాది ఇప్పుడు శరీరం అంతా కూడా ఆ మండిపోతూ సర్వేంద్రియములు ఆ దహించుకుపోతూ ఉన్నాయి సంజయవు ఆచ కనుక అది ఎలా పోవును ఆ దుఃఖం ఆ పని చేయండి అన్నాట ఈ దుఃఖం ఎలా పోవును నశించిపోవును సంజయ్ వాచ ఏ కేశం తప గోవిందోష్టి ము ఆ హృషికేశునికి ఇలా చెప్పాడట తనని వేదించుకున్నాడట ఆ గుణాకేశుడు నాడే అర్జునుడు నయోచ్చ ఇది గోవిందనుక అది దేవుడు తేల్చేదాకా చేల్చి తమరు చెప్పేవరదాకా నయోచ్చే యుద్ధం చేల్చి చెప్పండి యుద్ధం చేయమంటారో లేక విరమించుకోవడమే మంచిదో అదేదో తమరు చెప్పేవరదాకా నేను వ్యర్థం చేయను అని తూష్టిం బ మెదలకుండా కూర్చున్నాడు ఎంతసేపు చెప్పినా మనమే చెబుతూ ఉన్నాం ఆయన ఏమి ఎత్తటలు అసలు నోరు కదపటం లేదు ఊరిగా ఒకటి రెండు మాటలని ఊరుకుంటూ ఉన్నాడు అది ఏమిటో అసలు తేల్చుకోవాలి చేసిన గలవాడై అవతలవాడు ఏకద్వారుణిగా వాగుతుంటే అవతలవాడు ఏం చెబుతాడు అవతలవాడు ఏకద్వారుణిగా వాడి పావున వాడు పోతూ ఉంట దూరం చెప్పి ఆగాలి ఏమిటి నీ అభిప్రాయం అంటే అప్పుడు చెబుతాడు అంతేగానే అసలు వాడిని అసలు నోరెత్తకుండా ఏక భోక దంపుడు దంచుతుంటే వాడు ఏం చేస్తాడు అట్లాగే మనం ఎంతసేపు చెప్పినప్పటికీ మనం మనమే చెబుతున్నాం సర్వేశ్వరుడు మాట్లాడటం లేదు కాబట్టి మనం మాట్లాడటం ఇక తగదు అడగవలసింది అడిగేశాం కాబట్టి ఇక వాడు చెప్పవలసింది చెప్పవలను అని తూష్ణింబభ కూర్చున్నా అర్జునుడు మాట్లాడకుండా ృీకేశ నౌన వేట సర్వేశ్వరుడు ఆ అర్జునుని యొక్క విషయమంతా చూచి ప్రహసన్వున వేట పహ పహ పహ పహ నవేరట నవి ఆ ఉభయ సేనా మధ్యముందు అలా దుఃఖిస్తూ ఉన్నటువంటి యొక్క అర్జునుని చూచి నవ్వుచూ పెద్దగా నవ్వుచూ తమువాచ అర్జును తో అంటున్నారట అవతలు ఉంటే అవతల నవ్వితే వాళ్ళు లభలబ కొట్టుకొని ఉంటే మరి నవ్వటం ఏమిటి నవ్వటం బాధకు హేతువు కదా అంటే ఆహా దాంట్లో విశేషం ఏమిటయా అంటే స్థానము కాని స్థానములు దుఃఖబడుతూ అర్జునుడు సేనయోర్భయోర్మధ్యే ఉభయ సేనా మధ్యమునకు వచ్చి సన్నద్ధుడై సైన్యముల్లావచ్చు కూర్చుకొని గాండివాన్ని ధరించి ఆ ములు కట్టుకొని ఆ సమస్త సైన్యులంతా కూడా వెంట పెట్టుకొని వచ్చి యుద్ధం చేయడానికి ఉపక్రమం కూడా అయిపోయింది అనుగ్రహ ఇచ్చారు కొట్టుకుంటున్నారు కొంతమంది దగ్గర దగ్గర అందిన వాళ్ళని అంది బాదుకుంటున్నారు అటు సమయంలో విశీదంతం ఇలా దుఃఖపడుతూ ఉన్నాడు అంటే ఎంత పెత్తవాడు ఈ అర్జునుడు ఎంత పెత్త ఎంత పెత్త అని చెప్పి నవ్వు ఆ శ్రీకృష్ణ స్వామి వారికి ప్రహస ఆ నవ్వుతూ అంటూ ఈయనేమో ఏడుస్తూ ఉంటే ఆయనేమో నవ్వుతూ ఉన్నాయట ఏమిటా అంటే ఆ అజ్ఞానానికి ఎప్పుడు కూడా ఏడిపోయినట్టు మిగిలేది ఇప్పుడు అజ్ఞానమేమో ఆవరించి ఉంది అర్జునుని ఆ కారణం చేత ఏడుస్తూ ఉన్నాయట మరి ఆయనకి లేదుగా ఆ శ్రీకృష్ణ స్వామి వారికి ఈ అజ్ఞానం లేదుగా జ్ఞానికి ఎప్పుడు నవ్వేనట ఆనందమేనట జ్ఞాని అయినటువంటి వానికి ఎప్పుడు వాడి ముఖం వైపు కూడా ఆనందంతోనే ఉండేటట్టు వాడికి ఒకప్పుడు రాదు బాధ దుఃఖం అనేది ఒకప్పుడు రాదు ఎందుకు రాదు ఎందువల్ల అంటే తెలుసుగా విషయమంతా తెలుసు తెలిసిన కారణం చేత దేనికి బాధపడడు కాబట్టి జ్ఞాన సంపాదన చేసినటువంటి వాడు యొక్క స్థితి ఎలా సుమా ఎలా ఆ సర్వేశ్వరుని మాదిరిగా ఆ నవ్వుతూ ఉన్నాట జ్ఞాని అయినటువంటి వానికి దుఃఖం లేదు అజ్ఞానంతో ఉన్న వాడికి దుఃఖము అజ్ఞానంతో ఉన్నాడు అర్జునుడు ఏడుస్తూ కాబట్టి జ్ఞాన సంపన్నుడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు కనుక ఆయనకి ఎందుకు ఈ దుఃఖం దుఃఖపడవలసిన పని లేదట ఆ కారణం చేత ప్రహసన్ అన్నారట నవ్వి ఆరంభం చేస్తూ ఉన్నారట ఇకను ఆ గీతోపదేశాన్ని చేయటానికై ప్రజా